నాలుగు వందల తొమ్మిదవ సంకేతం సమబుద్ధేందరికీ సారము సముడిందరికి హరి సాధనమోయ్యా చీమకు తన జన్మము చేరి సుఖమై తోతూ దోమకు తన జన్మము దొడ్డ సుఖము ఆ మని సుఖము ఆ జన్మైతో ఏమిటా నెక్కువ సుఖం వరికేదయ్యా జంతురాసులకు నెల్లా జననములొక్కటే అంతటాను మరణములు అవి ఒక్కటే చంతనాహార నిద్రలు స్త్రీ సుఖాలొక్కటే ఇంతటా నిందుకంటే ఎవ్వరేబిరయ్యా ఇందులోన ఎవ్వర్తెనామి శ్రీవేంకటముగా తలచినదది సుఖమూ ఎందు చూచినా ఈతడిందరిలో అంతరాత్మ చందముగా ఎవ్వరికీ స్వతంత్రమేదయ్యా